ఆఖరికి గుర్రాలు తోలినా కూడా పరబ్రహ్మమే ఏం చేశాడన్న దాంతో నిమిత్తం లేదు అలా తన స్వస్థితి ఎందు తాను నిలకడ చెంది ఉన్నాడు కాబట్టి జగద్గురువై ఉన్నాడు మానవుడు కూడా అలాగా ఆయన చెప్పినట్లుగా మనం ఆ పద్దెనిమిది యోగాలని జాగ్రత్తగా ఆచరించి ఎప్పుడూ విషాద యోగంలోనే మునిగిపోకుండా మానవ జీవిత లక్ష్యమైనటువంటి మోక్ష సన్యాస యోగాన్ని అందుకోవాలి అదే ఆయన ఉపదేశం వాట్ ఈస్ యువర్ వాట్ ఈజ్ యువర్ అల్టిమేట్ గోల్ అని ఎవరైనా అడిగాను అనుకోండి అప్పుడు మోక్ష సన్యాసమే కైవల్యమే నా యొక్క లక్ష్యం అనే నిర్ణయాన్ని బలంగా కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే దాన్ని సాధించగలుగుతావు చదవండి అవిద్యా జమైన ప్రజోగుణం వలన ప్రాప్తించిన ఈ కామము విద్యకు శత్రువుగా నిలిచి మోక్ష ప్రవేశము అడ్డగించుచున్నది అది విద్య అమృతమైతే నీ స్వరూపమే అమృతం నీవు చావు పుట్టుకలు జనన మరణాల చేత సుఖ దుఃఖాల చేత ఆకలికల చేత షడూర్ముల చేత గానీ షడ్వికారముల చేత గాని బాధించబడేటటువంటి స్వరూపం కాదు నీవి కానీ వీటి చేత బాధించబడుతున్నట్లుగా నీవు నిర్ణయం చేసుకోవడానికి కారణం ఏమిటంటే అవిద్య ఈ షడూర్ములు షడ్వికారములు నాకే ఉన్నాయి అనుకున్నాడు నీకే ఉన్నాయా పంచకోశాలకున్నాయా నీకే ఉన్నాయా సాక్షికున్నాయా నీకే ఉన్నాయా అవ్యవహారీగా ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి ఉన్నాయా మొట్టమొదట ఈ విభజన తర్వాత చెప్తాం ఇది అందులో భాగమేనని ఎందుకని ఎప్పటికైనా నువ్వు మోక్ష సన్యాసం దాకా అధికారిత్వాన్ని పొందాలి అంటే ఒక నిర్ణయానికి రావాలి ఎప్పటికైనా సాధకుడు ఒక నిర్ణయానికి రావాలి ఎవరు చెప్పారు అని మంత్రుడు చెప్పాడు సీతారామాంజనేయ సంవాదం అంతా అయిపోయిన తర్వాత సాంఖ్యతారక మనస్క యోగం అంతా బోధించడం అయిపోయిన తర్వాత చిట్ట చివరికి హనుమంతుడు మూడు మాటలు చెప్పాడు ఈ మూడు మాటలు సాధకుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అంటే కైవల్యానికి అధికారిత్వం వస్తుందయ్యా దేహ బుద్ధి ఆదు ఏమండి నేను శరీరమునని నాకు ఎప్పుడెప్పుడు తోస్తే అప్పుడు నేను ఎవరిని అంటే సర్వస్వ శరణాగతి చేసినటువంటి దాసుడను ఎప్పుడైనా సరే ఆకలేసింది ఆకలేసినప్పుడు దేహం నాకు తెలిసింది కదండి ఓకే ఇప్పుడు ఏం పోయింది అప్పుడు ఐశ్వానర యజ్ఞం చెయ్యి అప్పుడు సర్వశ శరణాగతిలో ఉండు అప్పుడు ఈశ్వరీయమైన భావంలో ఉండు అప్పుడు స్వరూప జ్ఞానాన్ని నిలబెట్టుకో ఎప్పుడెప్పుడు దేహస్పర్శ కలిగితే అప్పుడప్పుడల్లా శరీరం ఉన్నానన్నప్పుడల్లా వెంటనే నువ్వు తవ అనే నిర్ణయంలో ఉండు సరే దేహ బుద్ధి కాదండి ఇంకేం ఉండొచ్చు జీవబుద్ధి ఇప్పుడు లోపలికి వెళ్ళాం ఇంకో మిట్ లోపలికి వెళితే జీవ బుద్ధి ఆ త్వదంశక రెండో స్టేట్మెంట్ చెప్పాడు ఆయన ఏమంటే ఎప్పుడెప్పుడైనా అవిద్య రాగ కర్మ క్లేశ త్రయం అవిద్య రాగ కర్మ క్లేశ ఈ అవిద్య వలన ఒక త్రయం పుట్టిందట రాగ కర్మ క్లేశత్రయం పుట్టింది దాని కారణం అవిద్య కాబట్టి రాగ కర్మక్లేశత్రయం ఎప్పుడెప్పుడైతే నీకు తోచిందో అప్పుడప్పుడల్లా నువ్వు జీవబుద్ధి కలిగినవాడు జీవభావం కలిగినవాడు జీవబుద్ధి ఆత్వదంశక సాధకుడు ఏం చేయాలని వెంటనే అరే నేనెవరిని నేను ఈశ్వరాంశ సంభూతుడను నేను ఆత్మలో భాగాన్ని నేను ఆత్మలో అంశాన్ని నేను ఈ రాగ కర్మక్లేశాలు కాదు ఎందుకని అంటే ఈ రాగం ఒకప్పుడు వెండి చెంచా మీద పనిచేస్తుంది ఒకప్పుడు వెండి ఉగ్గు గిన్నె మీద పనిచేస్తుంది ఒకప్పుడు వెండి విగ్రహం మీద పనిచేస్తుంది ఒకప్పుడు ఎవరి మీద పనిచేస్తుందో చెప్పలే దాని ఇష్టం అలా కూడా ఉంటుంది ఇలా దీని మీద ఎందుకు పనిచేసిందండి అంటే దానికి కారణం ఉండదు ఈ పూటకి ఈ క్షణానికి వాడి దృష్టి దాని మీద పడింది దృష్టి అది రాగరంజితం అవుతుంది రాగజనితమవుతుంది రాగరంజితము రాగజనితమైనప్పుడల్లా నీకేమవుతుంది కామము క్లేశం ఈ రెండు కలుగుతాయి కకార శబ్దంతో కొన్ని లక్షణాలు ఉన్నాయి వాటి అన్నిటికీ కృష్ణుడే మోక్ష ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన వాడు కకార లక్షణాలని కొన్ని ఉన్నాయి వేదాంతాల్లో బాగా మాటలు తిరగేస్తే కకారంతో చెప్పేటటువంటి ఉంటాయి ఏమిటవి కామము కర్మము క్లేశము ఇట్లా కకారంతో చెప్పేటటువంటి ఉన్నాయన్నమాట వీటన్నింటికీ కృష్ణుడే మోక్షం ఇచ్చేది కర్షణ ఆయన ఆయనలో కూడా ఉన్న శక్తి ఏంటంటే కర్షణ ఇంకా కార్షాపణ అనే అనే శబ్దం కార్షాపణ అంటే బంగారు మాడలు అనమాట బంగారు నాణాలని కార్షాపణలు అంటారు సో ఇట్లా కకార శబ్దం మీదనే మానవుడు రాగరంజితం అవుతాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడెప్పుడైతే కాపురుష లక్షణం నేనేమన్నారు అందుకని కాపురుష లక్షణం అన్నారు ఇది కూడా కకార శబ్దంతో ఉంది ఈ జీవుడికి కాపురుషుడు అని పేరు అంటే వాడు ఏది కాదు అది అనుకుంటాడు అనమాట వాడు ఏది అయ్యి అది మరుపుకుపోతుంది ఇది కాపురుష లక్షణం అంటే ఇలా జాగ్రత్తగా